తీసుకోలేదు తర్వాత వాక్యం వర్షధర వరకు దేవాయశాన్ని వదనాలైన ఈ యొక్క దర్శన కాలమంతా మాకు సురక్షితంగా కాపాడి సజ్జుల కోసేట వనాలి తండ్రి దినానికి నీ నూతనమైన కృపను మాకు అనుగ్రహించి అనిపించలేదు అవునం ప్రతి మార్గం చేయండి చేయ ప్రతి పనిలో ప్రతి నైవీ అభివృద్ధించండి ఆటగా చీకటి దురాత్మంత పరిస్థితులను బంధించండి ప్రభుత్వం కదండి ఈ యొక్క బహాక్రమల కళను మేము తండ్రి ఇక్కడ అనుకునే విధానంగా పరిస్థితులు ఉంటున్నా గానీ మీరు మటుకు సమస్తాన్ని మీ అదుపులో పెట్టుకున్నారు అందుకే మేము మీ అందరూ మిమ్మల్ని విశ్వాసం కలిగి ఉన్నాం ప్రభావ సమస్తం మీలైనా ఎక్కడికి పోమ్మల్ని మీ చిత్తాన్ని సకరంగా జీవిస్తాం మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మేము లోకండికి వచ్చిందాం ప్రభావ అది మేము మర్చిపోకుండా జీవించే బిడ్డలుగా తయారు చేయండి ఇంతవరకు మేము మమ్మల్ని కాచి కాపాడి నేను ప్రాంతంలో అవిధ ప్రాంతాలలో తీసుకొని వచ్చినారు పని చేయిస్తారు ఎన్ని ఆటంకలు ఉన్నాయి అవున ఎటువంటి చీపటి శక్తులు మమ్మల్ని ఆపలేకపోయినాయి ప్రవా జీవన బిడ్డలని ఆపలేవని మీరు మరో రుజు పరుస్తారు జీవితాలలో దాన్ని బట్టి మీకు వాళ్ళ దగ్గరకు మా దగ్గర నుంచి మా మా చేతుల ద్వారా సినిమా కార్యాలు పొందుకున్నారు నేను అది మేము కలర్ చూసినాం కాబట్టి మేము అనుమానించలేదు భయపడలేదు అటువంటి బిడ్డలు మమ్మల్ని తయారు చేసినప్పుడు మీకు వదనాలతో ఇంకా అనేక ప్రాంతాలనే ప్రభావిత పరిచర్య లేని ఆ ప్రాంతాల గురించి మేము ప్రార్థిస్తున్నాం మీ యొక్క చిత్రం ప్రకారంగా మనం నడిపించమని ప్రార్థిస్తున్నాం అనేకల ప్రకటించాలా అద్భుతం వారి దేశంలో అటువంటి గిఫ్ట్స్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్క నాచరించండి వైరస్ భరి నుంచి కాపాడండి వైరస్ బాధితులను స్వచ్ఛపరచండిగ్రమానికి అందించండి అది మీ యొక్క ఉగ్రతని మీరు మాతో మాట్లాడనారు నేను మీ ఉగ్రతని మళ్ళీ మేము ఆపాలే ఆపడానికి ఉన్నాం ఆ దేశం నుంచి పాల్పడడానికి ఆప్రేడీ ఉన్నాం మార్గాలు చూపించండి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు బుద్ధి పరిశాన్ని తగ్గించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి మనుషులు ప్రేమిస్తున్నారు లోకంలోకి వచ్చిన తండ్రి కన్వర్సలో చూపించినప్పుడే మనం జ్ఞాపకం చేస్తామని ప్రార్థిస్తున్నాం నేను ఎవరుగా నశించుకోవడం మీకు ఇష్టం లేదు ప్రభావం అందుకని మీరు ఈ లోకంలోకి వచ్చినారు నేను అవతండీ ఈ యొక్క వైరస్ బారినప్పటి ప్రభుత్వం మనుషులు మరణిస్తుండగా కనికరించండి మీ యొక్క పుట్ట పుస్తకం సహాయపడండి తండ్రి స్వచ్ఛత ఇది మందుల ద్వారా పోయే రోగం కాదు వ్యాక్సిన్ ద్వారా ఆగే రోగం కాదు నేను కేవలం మీ ద్వారా వేరే మార్గమే లేదు ప్రభావం అనుకరించమని ఉందండి ప్రభావం ద్వారా వాక్యం ద్వారా మీరేమైనా ఉందండి శుకరిస్తానకు అది స్థాంతండి మనోజ్ గారు పాట పాడతారండి మాట్లాడే దేవుడవు నీవు మసా నిట్టుూని కావు మసాలి దేవుడవు రీ సై సైయా రీ సైయా మసడవీ మసాని రాయి చెట్టు నిరాయి చెట్టును కావు నా కో సమస్య కన్నీలు తులుచా ఉన్నా కన్నీలు తులచావుని నాది పలీలు సమయాలబాజ బలీలు సమయాల నాతో ఉంది దేవుడు నీవు నాతో ఉందే దేవుడు నీ ఈ సైయా ఈ సైయా ఈ సైయా సయ దేవుడవు నీ మసాణీరాయి చట్టూ నీవు కావు మసాయి చట్టూని కావు మసాణ దేవుడవు నీ మా కుటుబం ఇవ మాషి నమాజి మిమీన్ సమయాలే దేవుడీ నో ముందే దేవు సైయ సైయ ఈ సైయ సైయా చిన్నగా మనం వాకింగ్ చేసుకున్నాం వాకిం చిన్నగా ప్రార్థన చేస్తున్నాం సోదరుడు ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ సరశక్తి సంపూర్ణ మహోన్నీ మహిమా సరే పగుదేవ కృపా మైడ నీకేస్తున్నా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభా సురక్షితంగా కాపాడన మీ కృపల్లో మమ్మల్ని భద్రపరచుకున్న మీకు దినానికి ప్రభావ మీకు నూతనమైన కృపులు మాకు అనుగ్రహించినారు నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించాను ప్రభావ అయినా మీ వాక్యం దయనించబోతున్నారు మీరే మా అతను మాట్లాడారు అయినా అనేక ప్రాంతాల్లో ప్రభావ మిమ్మల్ని నడిపించిన ప్రభావ మీ మైమార్ధమై ప్రవ్వా నా దేవ నా ప్రభావ అనేక ప్రాంతాల్లో ప్రభా అయినా మేము విత్తనాలు మేము చల్లినాం ప్రభావ అది మొలకెత్తాల ప్రభా బహుగా ఫలించాలా అభివృద్ధి పొందాలా గొప్ప వృక్షంలాగా తయారు కావాల ప్రభావ ఆయన యస్ ప్రభా క్రీస్తునామే ప్రకటించడానికి ప్రభావం ఎంతగానో ఆసక్తి వచ్చిన ప్రభా మా ఆసక్తిని తృప్తిపరచిన వాతావరణం కూడా మీరు అద్దులో తీసుకున్నారు ప్రభావ ఆ తుఫాను మీరు గద్దించినారు ప్రభావ నీకు అందాలయన తండ్రి మాకు రాకపోకలు మాకు తోడు ఉండి ప్రవ్వ ఒక ప్రాంతాలు మీరే మాకు సహాయకులు నడిపించినారు ప్రభావ దుష్ట శక్తుల నుంచి శక్తుల నుంచి మనుషులు విడుదల పొందినారని మేము విశ్వసిస్తున్నాం నేను తండ్రి మీ మహాకృప బిడలి ఉందని మేము నమ్ముతున్నాం ప్రభావ ఆయన అలాంటి బిడలి లోకంలో ఇంకా ఎంతో మంది ఎన్నో ప్రాంతాలు ఉన్నారు ప్రభావ అలాంటి ప్రాంతాల్లో కూడా మేము వెళ్ళి మీ వాక్యాన్ని ప్రకటించాలి ప్రభావ అలాంటి బిడల్గా మమ్మల్ని తయారు చేయండి మీ వాక్యం ద్వారా ప్రభావ మీరు మాత్రం మాట్లాడండి ప్రభావ మేము ఏ రీతిగా ముందుకెళ్లలో ప్రభావ మీరు మాకు మార్గం చూపించండి మీ ఆత్మను నడిపింపు మాకు అనుగ్రహించండి మీ యొక్క మనసు మీ తలంపులు మాట్లాడమని తండ్రి మీ ప్రేమను మేము అనేకులు మీరు చూపించాలా చూపిన ప్రేమనైనా తండ్రి మీకే వందాలిస్తే అది మేము వాళ్ళకి చూపించాలా వాళ్ళకు మేము ప్రకటించాలా ప్రభా అలు ప్రభావ మీ తట్టు ఆకర్షింపవారిలాగా తన ఆ రీతి మమ్మల్ని నడిపించి మీరే మహిమనందం అని ఈశ్వ్రీస్తున్న కీర్తన గ్రంథంలో నుంచి మనం ఒక వాక్యాన్ని మనం చూసుకుందాము కీర్తన గ్రంథము నూట ఇరవై ఆరో అధ్యాయము లో నుంచి మన ఒక వాక్యం మనం చూస్తున్నాము రాసిన కీర్తన సియోనుకు తిరిగి వచ్చిన వారిని యహోవ శిరలో నుండి రప్పించినప్పుడు మనము కలకని వారి వల్లే ఉంటేమి చూడండి సియోనకు తిరిగి వచ్చిన వారిని సియోలుకు తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా వారిని యహోవ శరలో నుండి రప్పించినప్పుడు మనం కల కని వారి వాళ్ళే ఉంటే మీ అంటే కళలాగా వాళ్ళకు అనిపిస్తుంది అంటే ఇంతగా దేవుడు నడిపించిండు ఆ షెరల నుంచి అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ మన నోట నిండా నవ్వుండేను మన నాలుక ఆనందగానముతో నిండి ఉండేను అప్పుడు యహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసిన అన్ని జీవులు చెప్పుకునేవి చూడండి దేవుళ్ళ యొక్క బిడలు గురించి ఇక్కడ చెప్పబడుతుంది చూడండి మనం ఎప్పుడు మనం సంతోషిస్తామో మన నోటి నిండా ఎప్పుడు మనకు ఆనందం ఉన్నప్పుడు ఉంటుంది ఎప్పుడైతే ఆయన చెప్పిన పతిది మనం ఎప్పుడైతే మనం ఆయన ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చే హృదయాన్ని అర్థం చేసుకొని ప్రభుకు ప్రేమను అర్థం చేసుకొని మనం ఎప్పుడైతే మనం ఎంతో మంది లోకంలో చర్యలో ఉన్నారు కదా ఒకప్పుడు మనం చర్యలో ఉన్న వాళ్ళం కానీ ఆ చెరల నుంచి ప్రభు మనల్ని బయట తీసుకొచ్చిండు ఆ విదాన విధానం మనం చూసినప్పుడు మనకి ఎంతగానో ఒక కళలాగా అనిపిస్తున్నాడు అంటే అంతగా దేవుడు ఎంతగా ఆయన ప్రేమించి ఆ ఆ రీతిగా నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రేమ ఆయన ప్రణాళిక మన పట్ల ఎట్లా ఉంది ఏ రీతిగా ఉంది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ కాబట్టి ఎందుకు ఆ రీతిగా ఖచ్చితంగా ప్రతి ఒక్క జీవితాలలో దేవుని ప్రణాళిక ఉంటుంది ఎందుకంటే వాక్యం చెప్తుంది ఆయన మన మన ఎడల కలుగు తలంపులో బహు విస్తారంలో అయింది అవి లెక్కకు మించి ఉన్నాయి అన్నారు కాబట్టి మన ఎడలో ఆయన ఎంతగా తలంపగలిగినడో అవి లెక్కకు మించి ఉన్నాడంట అంటే ఏ రీతిగా ఆయన నడిపిస్తాడో ఆయన ఆలోచన ఆయన ప్రణాళిక మన ద్వారా ఏముందో అనేది అవి లెక్కకు మించి ఉన్నాయంట అంటే అది మన కాలం సరిపోదు ఒక కానీ అవన్నీ తెలుసుకోవాలా విషయంలో అవన్నీ విధానాలు మనం ముందుకు తీసుకెళ్లాలనేది దేవుని సంకల్పం దేవుని ప్రణాళిక కాబట్టి మనం అంతగా మనం ఆ సైతాన్ బంధకాల నుంచి పాప జీవితం నుంచి మనం ప్రభువు తీసుకొచ్చినాడు ఆయన బిడ్డలుగా మనల్ని తయారు చేస్తున్నాడు కాబట్టి ఆ అనుభవం ప్రతి ఒక్క బిడలు పొందుకోవాలా అని ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా అప్పుడు వీరి కొరకు యహోవా అప్పుడు యహోవ వీరి గొప్ప కార్యములు చేసాడు అని జరుగు చెప్పుకునేది యహోవ గొప్ప కార్యం చేసి ఉన్నాడు కాబట్టి గొప్ప కార్యాలను ప్రభు చేస్తాడు ఎందుకంటే ఆయన చేసే కార్యంలో అమోఘమైన కార్యాలు కదా ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు గాలిని తుఫాను అని గద్దిస్తే ఆ సముద్రం మీద అది మిక్కిలి నిమ్మలమైపోయింది కాబట్టి మొన్న మొన్న టైంలో మేము మార్నింగ్ ఈ టూరు ప్లాన్ ఈ ఈ సేవ ప్లాన్ చేసిన తర్వాత టూరు మేము ఎన్నో ఆటంకాలు కాబట్టి ఒక దశలో ఏంటంటే ఎందుకంటే వాతావరణం చూస్తే చాలా వర్షం పడుతుంది అంత తుఫాను ఒక పక్క చెప్తున్నారు కానీ ప్లాన్ చేసినాం అంటే ఈరోజు ఖచ్చితంగా మేము పోవాలని ప్లాన్ చేసుకున్నాం తీర్మానించుకున్నాం దీనికోసం ప్రార్థనలు ప్రార్థనలు చేసినాం కాబట్టి ఒక దశలో మనకేమనిపిస్తుంది అంటే మన తలంపులు ఉపయోగిస్తూ ఉంటాం తుఫాను ఉంది కదా ఆ ఆ ప్రాంతంలో కొండ ప్రాంతాల్లో పోతే ఏ రీతిగా ఉంటుంది అనేది కొంత అలజడిలాగా ఉంటుంది ఎందుకంటే చూడండి ఎందుకంటే పరిస్థితులు ఆ కాబట్టి కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది చూడండి మోసే ఆయన ఎర్ర సముద్ర నుంచి దాటించి ఆ ఐగుప్పి నుంచి వచ్చేటప్పుడు అన్ని దప్పించుకుని వచ్చినారు అన్ని ప్రాంతాలు దక్కించుకుని వచ్చినారు తర్వాత చివరికి వచ్చేవరకు ఎర్ర సముద్ర దగ్గర వచ్చి ఆగిపోయినారు కానీ మోసం ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేసిండో ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిండో ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేసి ఆ జేషుని ఆ కార్యం ప్రజలు ఆ ఎర్ర సముద్రాల నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయినారు కాబట్టి ఆయన ఎంత గొప్ప దేవుడు అంత ఎంత మహోన్నతులైన దేవుడు మనం అక్కడ మనం నమ్ముతున్నాం కాబట్టి ఆయన గాలిని తుఫాయి సృష్టి మొత్తం ప్రభు ఆయన ఉంది కదా కాబట్టి ఆ పరిస్థితులు మొత్తం కూడా మన అవి తారుమారు అవుతాయి ఖచ్చితంగా ఎందుకంటే నువ్వు ఆయన నామము నిమిత్తం వెళ్తున్నావు కాబట్టి ఆ పరిస్థితులు కూడా అవి మారిపోవాల్సిందే ఎందుకంటే గాలి కానీ తుఫాన్ కానీ అది నువ్వు చెప్తే అని ఆగిపోవలసిందే ఎందుకంటే దేవుడు అంత పవర్ మనకు దేవుడు మనకు అనుగ్రహించాడు ఎలాంటిదిచ్చినా కానీ ఏది ఇచ్చినా కాని మనం భయపడడానికి వీలేదంట ఆ తుఫాన్లో పోతే ఏమైతుందో కాబట్టి ఆ ప్రాంతంలో చాలా భయంకరమైన ప్రాంతం అది ఒక్క ఒక్క ఏ మాత్రం కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కానీ అక్కడ నుంచి కింద పడిపోతే వెనుక కూడా దొరకదు అంత భయంకరమైన ప్లేస్ కాబట్టి అలాంటి స్థితిలో కూడా దేవుడు మమ్మల్ని సురక్షితంగా నడిపించాడు ఆయన ఆయన సంకల్పం నెరవేరాల ఆ ప్రాంతాలకు వెళ్తే ఎంతగానో వేదన బాధ అనిపించాడు అలాంటి మనుషులు తీసి లాస్ట్ ట్రిప్లో లాస్ట్ నిన్న నిన్న పోతే ఒక్క మిస్నర్స్ కూడా రాలేదంట ఒక్కరు కూడా వచ్చి అక్కడ వాకింగ్ చెప్పలేదంట అసలు ఏ గురించి వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళు చూస్తే వాళ్ళక వాళ్ళ విధానాలు చూస్తే వాళ్ళక వాళ్ళు చూస్తే చాలా వింతకరంగా ఉన్నారు వాళ్ళ మనుషులు ఏంటంటే అంత బక్కగా అయిపోవటం వాళ్ళ వాళ్ళ కనీసం వాళ్ళ శరీరంలో మాంస వాళ్ళక బాడీలో మాంసం కూడా సరిగిలేదు అంత సన్నగా అయిపోయి రోగగ్రస్తులాగా అలాంటి వాళ్ళ ఆ స్థితిలో ఆ కొండలు ఎక్కడో జీవిస్తున్నారు ఆ మనుషులు కానీ వాళ్ళకి ప్రబుల్డ్ తెలియదు మమ్మల్ని చూసి వెళ్ళిపో పారిపోతున్నారు వాళ్ళు అసలు రావట్లేదు వాళ్ళు కాబట్టి మేము ఏ ఏ ప్రాంతంలో అయితే మేము అడుగు పెట్టినామో మేము పోయేటప్పుడు వచ్చేటప్పుడు మొత్తం అన్నిటినీ ఎందుకంటే దేవుడు యొక్క మనం చూపించి ఏంటంటే ప్రతి ప్రాంతంలో ఒక డిమెన్స్ దుష్ట శక్తులు సైతాన్ శక్తులు ఉంటాయి కాబట్టి మనం భయపడే ఎందుకంటే వాటి మీద ప్రభు మనకు అధికారం ఇచ్చింది వాటిని బంధిస్తూ ప్రార్థన చేస్తూ అక్కడ దేవుడు గొప్ప కార్యం చేసిన ప్రతి ఆటంకాలని తొలగిపోయింది అందరు మమ్మల్ని స్వీకరించినారు కొంతమంది స్వీకరించారు కానీ వాళ్ళ ప్రవా వీళ్ళని ఎత్త చెప్పాలి ప్రభావ వీళ్ళు రీతిగా ప్రభావం మీ దగ్గర తీసుకురావాలంటే ఒక కుటుంబం పైన ఉంది వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఏదో ఒక రీతికి ఒక మార్గం చూపించి ఎట్లా వాళ్ళు సువార్త చెప్పాలని కిందికి తీసుకొని రావాలని కానీ మమ్మల్ని స్వీకరించేలాగా ప్రభు అక్కడ కార్యం చేసింది కాబట్టి ఇది మనుషుల వల్ల కాదు దేవుని వాళ్ళకి సాధ్యం చూడండి అంత కింది కింద ప్రాంత గెలిపి ఎక్కడో ఎంతో హైట్ ఉంటాయి ఈ పర్వతాలు కొండలు కానీ అంత కింది ప్లేస్ కి ఒకటే సింగిల్ రోడ్డు ఆటో నడిపిస్తుంది కానీ ఆ రీతి అక్కడ ఎందుకంటే మాకు విశ్వాసం ఏంటంటే ఇది ఖచ్చితంగా ప్రభు మాతో పాటు ఉన్నాడు ఆయనే ఇవన్నీ చేయిస్తున్నాడు కార్యం అని చెప్పి అలాంటి సంతోషం ఉంది అంత అంతగా వేదన ఉంది ఎందుకంటే ఇలాంటి ప్రాంతాలే సేవ చేయాలి కాబట్టి ఇలాంటి ప్రాంతాలకు ఎవరు రారు హాస్టర్స్ బారు కాబట్టి మన మన మన మన మనం ఏర్పరచుకున్న మన తీర్మానించుకున్న సేవ దానికి సంబంధించింది కాబట్టి ప్రభు ఏ రీతిగానే నడిపిస్తారు కాబట్టి ఆ తుఫాను దేవుడు ఆపేసిన వాతావరణం ఆయన ఆపేసినా హైదరాబాద్ నుంచి సిటీ అవుట్కట్ దాటంగానే మొత్తం నార్మల్ అయిపోయిందంట వాళ్ళు చెప్తున్నారు అక్కడ మేము పోతే మీరు వచ్చింది కాబట్టి కొంచెం నిమ్మలంగా ఉంది మేము నిన్న నిన్నటి తిననా కనీసం మేము బయటకు కూడా రాలేదంట వాళ్ళు దేవుల్లో కూడా అంత భయంకరమైన సది ఆ ప్రాంతం కానీ మేము ఎప్పుడైతే మేము దేవుడు మొత్తం పరిస్థితులు మొత్తం నార్మల్ తీసుకొచ్చింది దేవుడు అలా ఎందుకంటే ఆయన ఆయన ఎందు విశ్వాసం ఉంచి ధైర్యంతో విశ్వాసంతో ప్రభు కొరకు రోషం కలిగి మనం ఆయన నామం నిమిత్తం అనేకులు ప్రకటించాలి ఎప్పుడైతే తీర్మానించుకో మనం పోతామో నీకు ఏది కూడా నీకు అడ్డుగా ఉండదు ఏ మనుషులు నీకు ఎదురుగా నిలబడదు అలా ఎందుకంటే ఆ అనుభవము నేను చూసినా నిన్న ఎందుకంటే అంతగా అంత విధానంలో అంత అనుభవం నా జీవితంలో ఎప్పుడు నేను చూడలే ఎందుకంటే పోలేదు కాబట్టి చూడలేదు పోతే ఖచ్చితంగా చూడగలం కాబట్టి అనుభవాలు మనకు రావాలంటే కాబట్టి అనుభవాలు దేవుడు మాకు చాలా విషయాలు నేర్పించిడు అలాంటి వాళ్ళకి ఎట్లా సువార్త చెప్పాలా వాళ్ళకి ఎట్లా ఎక్స్పీరియన్స్తో వాళ్ళ శివార్ చెప్పాలన్నప్పుడు ఇది మన తలంపులు కాదు ఖచ్చితంగా దేవునికి దైవికమైన తలంపుల ద్వారా అది కావాలి ఎందుకంటే మనం మాట్లాడితే వాళ్ళు వినరు కాబట్టి దేవుని ఆత్మ ఆ రీతి మమ్మల్ని నడిపించింది అక్కడ కాబట్టి ఎందుకంటే అంతగా ఆ ప్రజలు ప్రభుత్వంతో ఆకర్షింపబడ్డరు వాళ్ళు వాళ్ళని చూస్తుంటే ఎంత బాధ అంటే ఎంత వేదనంటే ఎంత దీనస్థితి ఉండరు వాళ్ళ ప్రజలు వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి వాళ్ళ ఆత్మలు దుష్టశక్తులన్నీ భయంకరంగా తాండవిస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి అవన్నీ పారిపోతాయి అక్కడ కానీ ఏ ప్రాంతంలోకి అయితే నేను నేను నాకు నాకు ఒక అనుభవం దేవుడు ఇచ్చింది అక్కడ ఏ ప్రాంతంలోకి నేను ఆయన సిలవ దర్శనం నాకు ఆ ప్రేరేపరం కలుగుతుంది నాకు ఏ ప్రాంతంలో ఎందుకంటే దేవుని మహాకృప ఆయన కృప ఆయన ఆయన యొక్క ఎట్లా ప్రజల మీద ఎట్లా ఏరీతిగా ఉందో అనేది మేము అక్కడ పోయినాక తెలిసింది చూడండి అందుకే ఏసు ప్రభు అంటాడు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తే మీ ప్రేమ ఏ పాటిది శాస్త్ర పరిశీలి మీరు ఆ రీతిని ప్రేమిస్తున్నారంటాడు అక్కడ కానీ అక్కడ ఏం ఏం చెప్తున్నారు యేస్ ప్రభు మీకు మీరే చెప్పుకుంటున్నారు మీరు మీరే ఇక్కడిక్కడే జరుగుతున్నారు మీరు కానీ మీరు పోండి అనేక ప్రాంతాలకు పోండి మీరు సర్వలోకాన్ని పోండి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని ఆ వాక్యం జ్ఞాపనకు వచ్చినప్పుడు ప్రభా మీ ఇంతకాలం నాకు అనిపించింది ఇక్కడ చెప్పిన వాళ్ళకే చెప్తున్నాం ప్రభావ పోయిన దగ్గరకే పోతున్నాం కానీ ఇలాంటి ప్రాంతాల్లో పోవాలా ప్రభా నిన్న ఈ త్రీ డేస్ అనుభవంలో మీరు నాకు చాలా అంటే అస్థలైన సేవ ఈ రీతిగా ఉంటుంది మనం ఏర్పరచుకున్న సేవ ఈ రీతిగా ఉంటుంది అని అప్పుడు నాకు అర్థమైంది అప్పుడు దాకా మనం వింటున్నాం వాక్యం వింటూ వెళ్ళిపోతున్నాం ఒక నిర్ణయం తీసుకోలేదు అన్నట్టు కాబట్టి నిన్నటి దిన నిన్న ఈ మూడు రోజుల అనుభవాల్లో మా అందరికి అదే ఎక్స్పీరియన్స్ మేము కారులో వస్తుంటే ఒక్కొక్కరు అనుభవం ఒక్కొక్క రీతిగా పంచుకున్నాం ఏ రీతిగా వాళ్ళకు వాళ్ళ వాళ్ళు ఎట్లా అనుభవం పొందినారు ఆ సేవలో ఎట్లా వాళ్ళకి ఏ రీతిగా అది చూపించిన ప్రభు ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు అందరూ షేర్ చేసుకున్నప్పుడు మాకైతే ఎంతోగానో ఆనందం అనిపించింది ఎందుకంటే దేవుని కృప దేవుని కలిక ఆ ప్రజలు అంటే అలాంటి ప్రజలకి ఎవరు పోయి సువార్త చెప్పాలా నాకు అనిపించేది ఎంతో కొండల్లో ఉన్నారీ ఎట్ట జీవిస్తున్నారు వీళ్ళు ఏ రీతిగా వీళ్ళు వీళ్ళకి ఎవరు అనేది వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళకి కానీ అలాంటి ప్రాంతాల్లో ప్రభు నడిపించారంటే ఎక్కడ అడవులు ఎక్కడ కొండలో మనం ఎక్కడ పుట్టినవు ఎక్కడ ఏ ఊరికి వచ్చినావు కానీ ఎక్కడ పోయి ప్రాంతంలో ఇస్తే వాళ్ళు ఇది కేవలం దేవుని ప్రణాళిక నీ ద్వారా నా ద్వారా మన అందరి ద్వారా ఆయన ప్రాణాలకి ఈ రీతిగా ఉంది కాబట్టి మనం అది అర్థం చేసుకోవాలా మనం ఏం చేయాలా మనం సాగిపోవాలా ఆగిపోవద్దు ఒక దశ నుంచి ఒక దశకు మనం సాగిపోతూనే ఉండాలా కాబట్టి ఒక విషయం ఏంటంటే మన ఆత్మ మన మన మన జీవము ఆయన ఎద్ద దాచబడి నేను కొలసీలసిన పట్టి మనం మన భవిష్యత్తు మొత్తం ఆయన చేతులు మనం ఎందుకు భయపడతాం జీవం దేవుడు మనతో పాటు ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడతాం భయపడమని కానీ ఆ ప్రాంతాల్లో చూస్తే మాకు తర్వాత ఆ ప్రాంతాల్లో సహోదరులు ఉన్నారు ఒక తిమోతి బ్రదర్ ఒక జాషో బ్రదర్ ఉన్నారు వాళ్ళు ఎంత డెలికేట్ చేసుకున్నారు సేవ కోసము వాళ్ళు అంటున్నారు బ్రదర్ ఇంకా ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి బ్రదర్ కానీ వాళ్ళ కొంతకా అన్ని ప్రాంతాల కవర్ చేసే కొన్ని గ్రామాలు చేయలే కానీ ఆ గ్రామాలకు ఆ వ్యక్తి తీసిపోయాడు కానీ అతను ఎంతగానో నేను ఆ కృష్ణ చూసినా నేను అంటే మాకు అనిపించింది ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారా కాబట్టి ప్రతి ప్రాంతంలో దేవుడు తన బిడ్డలు లేపితేనే ఉంటాడు చూడండి వాళ్ళు మాకు సహకరించడం కాబట్టి వాళ్ళ వాళ్ళు ఏ రీతి మమ్మల్ని స్వీకరించడం వాళ్ళ వాళ్ళ అనుభవం చూపు వాళ్ళు అంతగా ఉన్నారంటే ఇది ఖచ్చితంగా ప్రభు కృపనే ఏదో రూపకంగా ప్రభు ఆ రీతి వాళ్ళని పరిచయం చేస్తాడు కాబట్టి వాళ్ళు ఇంకా వాళ్ళు దేవునిలో ఇంకా తరిబిది పొందుతారు వాళ్ళ సేవ ఇంకా విస్తరించాలని బ్రదర్ మా కోసం ప్రార్థన చేయండి అంటే వాళ్ళ ప్రార్థనలో కూడా చాలా ఎప్పుడు వినని యొక్క ప్రార్థన అంశాలు వస్తున్నాయి వాళ్ళ నోట్లో అంటే అంత ఎక్స్పీరియన్స్ గా అంత తీర్మానించుకుని ఆ కొండ ప్రాంతాల్లో సువార్త చెప్తాను అంటే వాళ్ళు అన్నారు బ్రదర్ మాకు దేవుని మీద ఆధారపడతాం బ్రదర్ మాకు ఏం లేదు మాకు ఎవరు బ్రదర్ మాకు ఏ ఉద్యోగాలు కానీ దేవుని కృప ఆయనిచ్చిందే తీసుకుంటాం ఆయన చిందే మేము తింటాం లేనప్పుడు పరిస్థితులు ఉంటాం అట్లనే మేము జీవిస్తున్నాం బ్రదర్ అన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది ఈ రీతిగా కూడా అంటే మనం ఒక్కసారి ప్రార్థన చేస్తాం కదా కొండ ప్రాంతాల్లో అది సేవ చేస్తారు కానీ ఎంత కష్టమో ఈ నిన్న మాకు అర్థమైపోయింది చూడండి మనకు అంతా వెహికల్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి అంత చేస్తున్నాం కానీ కానీ మనం కూడా వెళ్తున్నాం ఇక్కడ కూడా చేస్తున్నాం సేవ కానీ కరెక్టే కానీ అలాంటి ప్రాంతాల్లో ఆ బిడ్డలు ఎంతగా వాళ్ళ ఆత్మలు ఘోషిస్తాయి అక్కడ చూస్తుంది కాబట్టి అలాంటి అలాంటి కృపలో మనం పోవాలి ఎందుకని అనేకులకు ఆ రీతికి మనం చూపించాలని చెప్తుంది ఇక్కడ కాబట్టి అందుకే ఇక్కడ నాలుగు చూస్తున్నప్పుడు మన అందరం సంతోష దక్షిణ దేశంలో ప్రవాహములు పారినట్లుగా యహోవ స్థిరపట్టబడిన వారిని మా వారిని రప్పించుము ఐదో వచ్చిన చూస్తే ఇది చాలా ముఖ్యమైన వాక్యం కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోష గానములతో పంట కోసెదడు పిడికడి విత్తనములు చేత పట్టుకొని విత్తువాడు సంతోష గానమును గానము చేయచు పనులు మోసుకొని వచ్చును అలాలుయా కాబట్టి మన దేవుని నామము నిమిత్తం ఎక్కడైతే మనము ఆకా విత్తనాలు మనం వేసినామో ఏదో ఒక రీతిగా అది పనల్లాగా తయారైతుంది అంటే గొప్ప పంటలాగా తయారైతుంది అంటే విస్తరిస్తుంది అన్నట్టు కాబట్టి ఏ సుక్రీస్తున్నామోలో మన అక్కడ ఆయన వాక్యను ప్రకటించినాం ప్రాంతాల్లో వాళ్ళందరూ స్వీకరించినట్టు ప్రభు ఆ ప్రేరకులు ఇచ్చింది కాబట్టి మనం ఎందుకు ఆ రీతికి ఉన్నప్పుడు చూడండి అది అది ఎప్పుడు కూడా అది సంతోష గానాలతో పనులు మోసుకొని వస్తానంట కాబట్టి ఒక పిడికిడి విత్తనాలే ఒక చిన్నగా విత్త విత్తబడితే ఆ విత్తనము ఆ విత్తనాలు గొప్ప పంటలాగా తయారైందంట అంటే ఆ ఆత్మలు ఒక విత్తనం అక్కడ వేస్తే ఆ ఒక విత్తనం ద్వారా ఎన్నో చెట్టులాగా మలుస్తూ ఉంటాయి చూడండి మనం ఒరిగింజ ఒకటే కదా ఒరిగింజ మనం చలినప్పుడు ఒకటే చెట్టులాగా వస్తుంది ఒక విత్తనం ఒక చెట్టులాగా వస్తుంది ఆ చెట్టు నుంచి ఏమైతుందంటే ఎన్నో వెన్నులు వస్తూ చూడండి ఒకటే విత్తనం ఇస్తే ఒకటే చెట్టు రావాలి కానీ ఆ ఒక చెట్టు నుంచి ఎన్నో వెన్నులు వస్తూ ఒక వెన్ను నుంచి ఒక వెన్ను అంటే అంతగా పంట విస్తరిస్తానంట కాబట్టి విత్తనం మటుకులు వేయాలా అంటే అలాంటి ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తే ఖచ్చితంగా అది నాటుకుంటుంది ఎందుకంటే ఆ ఆ గ్రామాలన్నింటిని ప్రభుకు సమర్పించేసిన మేము ప్రార్థన లాస్ట్ డే వచ్చినప్పుడు ప్రభావ వాటి అన్నిటి గురించి ప్రార్థన చేస్తే ప్రభావ గ్రామాలు మొత్తాన్ని మమ్మల్ని స్వీకరించిన ప్రభావ మమ్మల్ని స్వీకరిస్తే నిన్ను స్వీకరించినట్టే ప్రభా అని ఆ గ్రామాలు ప్రభుకి సమర్పించినాం కాబట్టి దేవుని చిత్తం ఏరెత్తుకున్నప్పుడు మళ్ళీ తిరిగి ప్రాంతానికి వెళ్తాం ఖచ్చితంగా వెళ్తాం కాబట్టి అలాంటి ప్రాంతాల్లో సువార్త ఎక్స్పీరియన్స్ దేవుడు మాకు ఎంతగాన ఇచ్చాడు ఎంతో మాకు ఎంతో అనుభూతి ఇచ్చేది ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేసినాం కానీ తెలిసినాం కానీ ఆ దేవుడు నడిపించి కానీ నిన్న ఈ త్రీ డేస్ ఎక్స్పీరియన్స్ లో మాకు ఎన్నో విషయాలు నేర్చుకున్నది ఎన్నో విషయాలు చూపించాడు ప్రభు మాకు అలాంటి వాళ్ళకి ఏ రీతిగా సువార్థ పరిచయం చేయాలని కాబట్టి మనం వెళ్ళాలా మనం మనం ఏం చేయాలా మన వాసం విడిచి వెళ్లాలా అని ప్రభు మనకు చూపిస్తున్నాడు కాబట్టి అందుకే నిన్న ఒక వాక్యం మేము చూసినాం ఏంటంటే ఆ రూతు గ్రంథంలోంచి ఒక వాక్యం చూసినప్పుడు రూత్ ఏం చేస్తుందంటే ఆ పంట కోసుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చే ఆ పరిగె ఏరుకుంటూ ఉంటుందాన్ని పంట కోసిన తర్వాత చూడండి ఒరి కోసినప్పుడు వాళ్ళు కోసినప్పుడు కొన్ని విత్తనాలు ఆ పొలంలో పడిపోతాయి కొన్ని విత్తనాలు పొలంలో పడిపోయినప్పుడు ఏం చేస్తా అంటే వీళ్ళు ఏం చేస్తా అంటే ఆ కట్టలు మొత్తం తీసుకొని వెళ్ళిపోతారు కానీ ఆ కింద బట్ట ఎవరు పట్టించుకోరు కాబట్టి రూతు ఆ కింద విత్తనాలు ఏరుకుంటుంది పరిగె మనం అర్థం చేసుకోవాలా మాకు అక్కడ టక్ ఒక మైండ్ లో ఏమొచ్చిందంటే చూడండి అందరూ అయిపోయిన మాములుగా కంకులు కోసుకొని వెళ్ళిపోతున్నారు కానీ ఆ కింద పడిపోయిన విత్తనాల గురించి ఎవరు ఆలోచిస్తలేరు చూడండి అంటే ఆ విత్తనాలు ఏరుతుంది అవుతూ అంటే అక్కడ ఒక దేవునికి ఆత్మీయ సత్యం అవి చూసాడంటే అలాంటి విత్తనాలు మనం ఏరాలా ఒక విత్తనం కూడా అంటే ఒక ఆత్మ కూడా నశించిపోవద్దు ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళ గురించి లేదన్న విధానం లేదు కాబట్టి అలాంటి విత్తనాల కోసమే మేము పోయినాం ఆ కొండల ప్రాంతాలకు కాబట్టి దేవుడు అలాంటి కృప మనకి ఇవ్వాలి ఎందుకు అలాంటి తీర్మానం చేసుకొని మనం వెళ్ళినప్పుడే మన జీవితాలకి ఫలభరితం వస్తూ ఉంటుంది ప్రభు కొరకు మనం మనం వెలుగుతాం ఎందుకంటే ఆ చీకటి చోట్ల వెలుగించి దీపంలాగా నువ్వు ఉండాలా వెలుగు నీకు కాబట్టి ఆ చీకటి కళ నువ్వు పోయి వెలగాలంటే మనం వెలగాల ఆయన వెలుగును ప్రచురించాలా ఆ చీకటిలో ప్రజలంతా ఆశ్చర్యకరమైన వెలుగులోకి వస్తారు మనం ఎప్పుడు వాక్యం చూస్తూ ఉంటాం కదా ప్రభు దేవుడిని అభిషేకించిండు బీదలకు సువార్త ప్రకటించడానికి మనం చెప్తున్న వాక్యం కానీ ఆ వాక్యం దాని సంపూర్ణత ఏందనేది మేము చూసినాం అక్కడ మా కళ్ళతో చూసిన వాక్యం మా ద్వారా నెరవేరింది వాక్యం ఆ వాక్యం మా జీవితంలో నెరవేరింది ప్రభు నెరవేర్చిన ఆ కాబట్టి అలాంటి కృపలో మనం ముందుకు పోవాలా అలాంటి ప్రాంతాల్లో వెళ్ళి మనం సువార్త చేయాలి ఎన్నో అనుభవాలు ప్రభుత్వించిండ్రు మాకు కొన్ని తెలియని విషయాలు కూడా మాకు తెలుసుకున్నాం కాబట్టి చూడండి ఎప్పుడైతే మనం సేవల్లో ఉంటామో నేను నేర్చుకున్న ఒక లెసన్ ఏంటంటే ఎప్పుడైతే మన దేవుని సేవలో మనం ఎప్పుడైతే మనం వీళ్ళు సాగిపోతూ ఉంటాం ఎన్నో ఎక్స్పీరియన్స్ దేవుడు ఇస్తూ ఉంటాడు పౌలు పేతులు యోహోని వీళ్ళంతా చెప్పినప్పుడు వాళ్ళ సేవా జీవితంలో వాళ్ళు సాగిపోయినప్పుడే ఆ అనుభవాలు పొందుకొని వాళ్ళ పత్రికలు రాసి ఆ స్పిరిచువల్ గ్రోత్ లోకి వెళ్ళిపోయి వాళ్ళ సేవా జీవితంలో అనుభవాలు పొందుకొని వాళ్ళ ఆ పత్రికలు మనం చూస్తాం కాబట్టి మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ అనుభవాలు మనం సేవలో మనం సాగిపోయినప్పుడే ఎన్నో అనుభవాలు మనకి కాబట్టి పౌలు అంటాడు క్రీస్తునామం పెరిగిన చోట్ల నేను సువార్త ప్రకటిస్తాను కాబట్టి అది ప్రభు మాకు ఆశ ఉండే చర్చ ఉన్న చోట సువార్త ప్రకటిస్తే ఏం లాభం లేదు కదా కానీ ఏ ప్రాంతంలో సువార్త లేదు ఆ ప్రాంతాలు వాక్యం ప్రకటిస్తే ఆ చెట్టు ఎప్పుడైనా అది మొలకెత్తుకొని దేవుడే అప్పజెప్పి కాబట్టి ఆయనే నీళ్లు పోస్తూ ఉంటుంది అని ఉంటాడు కాబట్టి విత్తనాల మనం చల్లాలా కాబట్టి ఆ పరిగామ ఏరుకుంటుంది ఆ పొ యజమాని ఆ ఆ అవి తీసుకొని పోతున్న కట్టలు తీసుకొస్తాయి కానీ ఆ కింద రాలిపోయిన గింజలు మట్టి ఎవరు పట్టించుకోవట్లేదు కానీ రూతి ఏరుకుంటా అక్కడ అరిగా కాబట్టి మనకు మన మన మన ఆత్మీయ జీవితం కూడా ఆ రీతిగానే ఉండాలా మనం ఆ ఆ పడిపోయిన విత్తనాల గురించి మనం ఏం చేయాలా అవి వేరుకోవాలా వాటి మంచి కళ్ళంలోకి మనం తీసుకొని ఆ విత్తనాలు తీసుకొని చేస్తే కళ్ళంలోకి తీసుకెళ్తారు కాబట్టి ఇప్పుడు ఆ విత్తనాలు ఎవరు పట్టించుకోవట్లేరు ఎన్నో ఆత్మలు క్షీణించిపోతారు నశించిపోతారు కాబట్టి వాళ్ళ దగ్గర ప్రభు మన సేవ మన పిలుపు మా ఏర్పాటు దానికి కాబట్టి మన పిలుపు మన ఏర్పాటు నిత్యం చేసుకోవాలా ప్రభు కొరకు ఈ లోకంలో ఆయన వెలుగును ప్రసరించేవారిగా ఉండాలా అలాంటి కృపాదేవుడు మనకు అందరికీ అనుగ్రించాలని ఒక చిన్నగా ప్రార్థన చేస్తారు సోత్రం ప్రభా పరిశుద్ధి గొప్ప దేవ మహోన్నతి సర్వోన్నతుడ నీకు ఇస్తుత సోత్రమేనా మా జీవితాలలో ప్రభావ నీ చేసిన మేలు నీకు వర్ణాలు ప్రభావ ఎన్నో విధానాల ప్రభావ ఎన్నో ఓపెర అనుభవాలు ప్రభావ మాకు అనుగ్రహించిన ప్రభావ నీకు వర్ణాలైనా గొప్పదేవ ఇస్తు ప్రభా మేము చలినం ప్రభా ప్రాంతంలో అవి మూలకెత్తాల ప్రభావ బహుగా ఫలించాలా ఆ ప్రాంతంలోకి గొప్ప గొప్ప సేవకులు విశ్వాసం లేవాలా ప్రభా అయినా ఇసుప్రవ బిడల ప్రభావ వాళ్ళ చుట్టూ మీకు కంచి వెళ్లి ప్రభా బిడల జీవితాల మీకు సమర్పించుకోవాలన్నా ప్రతి బిడ మీరు ఆకర్షించుకోలే ప్రభావ ఒక ఆత్మ నా తండ్రి ఆ ఇసు ప్రభా ఏ రీతిగా ప్రవా ఆ కింద పడుతున్న విత్తనాలు ఏ రీతిగా ఏరుకుంటుందో ప్రభా ఆ రీతి అయిన ఎన్నో ప్రభా పడిపోయిన వాళ్ళు ఉన్నారు ప్రభావ ఎంతో ఉన్నారు ఆ రీతిగా వాళ్ళందరినీ ప్రభావం సమకూచి ప్రభావ మీ కళ్ళంలోకి తీసుకొని రావాలా ప్రభావ కళ్ళంలోకి మీరు జమ చేసుకోవాలా ప్రభా విచ్చిపెట్టిపోతున్నారు మనుషులు అనేకులు ప్రభావ కానీ మేము ఆ రీతికి ఉండకుండా ప్రవా వాటిని మేము జమ చేయాల ప్రవా వాళ్ళందరూ సమకూర్చాల ప్రవా ఎందుకంటే మీ ఉగ్రత ఈ లోకం మీద రానియందు ప్రవ అది మేము ఆపాల ప్రవ్వ ఆయన ప్రాకారం మేము దద్దలే సందులో మీ కొరకు మేము నిలబడాలి ప్రవ్వా ఆయన నిలబడతాం ప్రవా మేం ప్రవ్వా నా తండ్రి ఇసు అలాంటి బిడలు మిచ్చు నడిపిస్తాం ప్రవా తండ్రి అలాంటి అనుభవాలకు ఆత్మీయ నడిపికు అనిగిరించాడు మీ కొరకు జీవించే బిడలకు మేము తయారు చేయండి ప్రవా మీకు సంపూర్ణత సరళత పరిశుద్ధులు మేము నడిపించాడు ప్రవ్వా నీతి సత్యాన్ని అనేక ధైర్యంగా మేము క్రీస్తు నాము ఎరగని చోట్ల ప్రభావ మీ పేరే తల్లిన ప్రజలు లోకంలో ఎంతో మంది ప్రభావ అలాంటి ప్రజల దగ్గరికి వెళ్ళే ప్రభావ మీ వాకిని ప్రకటించాలా ప్రభావ పిల్లలు మీ కృప ఎంత మీ ప్రాణాలకు ఏందో ప్రభావ సంపూర్ణంగా మీ యొక్క తలంపులు మేము అర్థం చేస్తే ముందుకు సాగిపోలా అవన్నీ మా జీవితంలో నెరవేర్చి మా ద్వారా ప్రభా అది జరిగించి మీ నామానికి మైమి తెచ్చుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నంతండి ఆమె అంతేనా గురించి మనుషులు రక్షణ పొందాలా కొత్త తన ఉండాలా వైరస్ మనుషులు అందరూ లేదా పండినట్టు లేదు అది వీక్ అయిపోవాలి యవనస్తులకి ఉద్యోగాలు రావాలా అందరికి సక్రమంగా రావాలా ప్రాబ్లం సుబ్రహ్మణి మనసుని చిన్న వ్యాప్తం చేసుకుని మూడేది ఒకరు మీరున్నారుభ ఇందే దేవుడు చూసే దేవుడు కనుక మా ప్రాధాన్యత నా దివాణి మొదలు పడింది వాళ్ళ స్వస్థపరిచండి వాళ్ళు మాట్లాడండి ఆలోచన వాళ్ళ ఆత్మ తెలవండి ఆ వైరస్ నుంచి విడుదల పొందాలా నా దీవ అ స్వస్థత కలగాల వాళ్ళ కుటుంబం రక్షణ పొందాలా నా దివా ఎంత కాలంలో కుటుంబ కుటుంబం రక్షణ పొందాలా నా దీవాణి తీవ్రంగా ప్రవాహాలు అప్రగతి నీ నిదగ రావాలి సుప్రభ శ్రీవారి దగ్గర మీరే ఖాళించండి ఏమొస్తున్న ముట్టని తాకల్ని స్వచ్ఛపరచని జ్ఞానం తెచ్చని ఆనపడిపోయిన వాళ్ళకి తీవ్రంగా సేవలు జరగాలి సుప్రభ మీ నాటి చికిత్సకి దియాలని కాల్చేయని దాన్ని కగ్గించండి నా దీవానికి రాజ్యం మత్యం కాకప్రభ అందరి ఉదయంలో రాజ్యం కట్టబడాలా నీ రాజ్యం వేసుప్రభ మీరే సహాయం చేయండి డాక్టర్లు జ్ఞానం తెచ్చని వాళ్ళు క్షమించమని కూడా కఠిన పొందాలి నర్సింది వాళ్ళకి రక్షణ పొందాలా అలాగే మా దేశం మీరు కాల్చు కాపాడని మోషిండి అలాగే చిన్నవాళ్ళ విశ్వప్రభ మేము ప్రార్థన చేస్తున్నాం ఆ రోజు చేసిన ప్రార్థన ఆపినది ఎవడీ ఈ రోజు ఆపాలని ప్రభావితం చెప్పిన అంశాలను కార్యం చేసి మా దేశంకు రక్షణ కలిగించి అందరు అన్ని అందరుగా నడిపించి వార్త పంపించా మన ప్రస్తుతం చాలా హ్యాపీ అనిపించింది సార్ ఇంక ముందు ఎప్పుడు మనం వెళ్ళినప్పుడు అంత రెస్పాన్స్ రాలేదు లాస్ట్ రోజు మాత్రం సార్ చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే వాళ్ళకి ఇంతవరకు ఎవరు కనీసం ఒక్కళ్ళన్నా వెళ్ళి పలకరించిన వాళ్ళు లేరు వాళ్ళకి దేవుని మాటలు చెప్పిన లేరు సార్ సంతోషం ఏంటంటే ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు చిన్న పిల్లలు పెద్దోళ్ళు అందరూ కలిసి వారికి కోత కూసుకుంటా ఉన్నారు ఎలాగానే చెలు పనులు లేదు పిలవగానే వెంటనే వచ్చేసారు సార్ వచ్చేసి అందరూ హ్యాపీగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు ఫస్ట్ నిన్న నిన్న జరిగిన నిన్న ఒక్క రోజు జరిగిన మార్నింగ్ ఫస్ట్ విజిట్ మాకు ఏం అవసరం లేదు మాకు ఎవరు ఏమి ఇవ్వద్దు అన్నదని అన్నారు ఒకళ్ళు తర్వాత వచ్చి అన్ని తీసుకొని ట్రెయిన్ తీసుకుని పోయారు సార్ వీళ్ళు చేసుకున్న ప్లాన్ వేరు దేవుని కార్యం వేరు టోటల్ గా సంబంధం లేకుండా దేవుడు నడిపించే జరిగిందండి మనం అనుకున్నది మనం పదకొండు విలేజెస్ ని మనం విజిట్ చేయాలని అనుకున్నాం సార్ సాలిడ్ గా వాటిలో మనం విజిట్ చేసింది రెండే రెండు పదకొండులో అంటే ఆ రెండు దేవుని ప్రణాళికలు ఉన్నాయి కాబట్టి విజిట్ చేశాం మొత్తం దేవుని నడిపిన ద్వారా కొత్త కొత్త ప్రాంతాలకి తెలియని వెళ్ళాం సార్ మనం మనం వెళ్ళిన గ్రామం కాబట్టి మీరు నేను రవి బ్రాదర్ వెళ్ళిన చూడండి సార్ సెకండ్ డై అక్కడి నుంచి మీరు వెళ్ళిపోయారు ఆ సెకండ్డే విజిట్ ఏదైతే ఉందో ఆ ప్రాంతం దగ్గర నుంచి ఇంకా బాగా పైకి వెళ్ళిపోయాం సార్ లోపలికి అందరినీ వాళ్ళకి కావాల్సిన అన్ని ఇచ్చి చేసుకొచ్చాం మళ్ళీ రండి సార్ అని చెప్పి ఇన్వైట్ చేశారు బాగా మంచిది అనిపించింది ఈ పాత్ర ఎవరైతే ఆ పరిచర్ గురించి వాళ్ళ గురించి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ గురించి కూడా ప్రేరణ సార్ నీకు కుదిరితే కూడా ఇండివిజువల్ గా మీ ఫ్రెండ్స్తో కూడా వెళ్ళొచ్చు అక్కడ అవును సార్ రెండు రవి బ్రదర్ అదే అనుకున్నాం సార్ అనుకుని నేను ఎందుకంటే నిన్న భాస్కర్ సార్తో కూడా అడిగాను సార్ అదే ఇప్పుడు నేను ప్రతి సంవత్సరం ఈ దశ ఒకసారి ఒక నెల సాలరీ ఏదో తీసుపక్కన పెడుతున్నాను సార్ దశభాగం కాకుండా ఏదైనా స్వార్థ పరిచయం కోసం వాడుకునే విధంగా ఒక లాస్ట్ మంత్ సాలరీ తీద్దామని అట్లా అనుకున్నాను సార్ ఇప్పుడు రెడీగానే ఉంది సార్ ఇది డిసెంబర్ మంత్ కాబట్టి ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌజండ్ అట్లా వస్తాయి వాళ్ళకి ఏదన్నా కాస్త మళ్ళీ మనం వెళ్ళి ఏదన్నా చేయగలిగితే చేసి రావచ్చు అని ఆలోచన కలిగింది సార్ వెహికల్ వేసుకొని వెళ్ళడం దానికి వీటన్నిటి ద్వారా అందరూ ఉన్నాం కాబట్టి అంత ఎక్స్పెన్సివ్ అవుతుంది మేము పై పర్చిపోయాం అనుకుంటున్నాం సార్ హార్డ్లీ ఫైవ్ హండ్రెడ్ కన్నా ఎక్కువ ఛార్జీలు అవ్వ తర్వాత అక్కడ పోయినాక కూడా ఎవరిదంటే మోటార్ వెహికల్ అంటే ఇంకా మాట్లాడి వాళ్ళు ఏదైనా అరేంజ్ చేయగలిగితే చూసి అట్లా తీసుకుని వాళ్ళకి కొంత అమౌంట్ అని అనుకుని ఆ అమౌంట్ వాళ్ళకి మనం ఏదైనా వాళ్ళతో సర్వీస్ అంతా చేయించుకుంటే కూడా బాగుంటుంది సార్ టిఫిన్ గానీ లంచ్ గానీ బయట ఎక్కడా చేయకోకుండా ఉన్నదేదో ఏదో దోశలు అక్కడ తిన్నె చేతులు కడుక్కోవచ్చు అక్కడ ఉండి ఉపాసంత అవసరం లేదు టైం అంటే పర్లేదు కానీ ఇది మనం అక్కడ పోయినప్పుడు ఫాస్ట్ ఉండాలి ఎక్కువ మితంగా ఉండాలి అంటే మితంగా తినాలి అవన్నీ టైం వృధా చేసుకోవద్దు వాటి మీద టైం పర్లేదు మరే తారీఖు ఏది రెడీ లేదు అట్లా పట్టుకొని స్పంది చేయగలుగుతాం విజిట్ చేసుకుని రావడానికి అవకాశం కావాలి ఆటోల లేదంటే టూ వీలర్ అన్నా కావాలి సార్ ఆటోలు కూడా వద్దు చక్రవర్తి టూ వీలర్ బెస్ట్ అన్నీ టూ వీలర్ తీసుకుని అరేంజ్ చేసుకోని రిక్వెస్ట్ చేసి టూ డేస్ త్రీ డేస్ మనం ఉంటే దాన్ని వాడుకుంటే ప్రెస్ట్ ఆ డబ్బులు పెట్రోల్ మీద డీజిల్ మీద ఖర్చు పెట్టే బదులు ఆటోల మీద ఇప్పుడు ఆటోకి థౌసండ్ రూపీస్ పర్ ట్రిప్ దాని బదులు వెహికల్ చేస్తే పది రోజులు ఖర్చు అవుతుంది మహా అంటే యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు పోతాం ఒక లీటర్ పెట్రోల్ ఎంత డబ్బులు ఒక్కొక్క వెహికల్ మీద ఇద్దరు అనుకోరు నలుగురు పెట్టు చాలా డబ్బులు సేవైతే డబ్బులు వాళ్ళకి ఇవ్వచ్చు కదా సేవ్ అనుకుంటున్నా సేవకులకి వాళ్ళు ఉంటున్నాం సార్ ఉన్నందుకు వాస్తవంగా దే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మూడు మూడు వేల రూపాయలు పర్ డే అందరి మీద రూమ్ రెంట్ పెట్టినా కూడా ఆరు వేలు ఆరున్నర ఏడు వేలు రూపాయలు వరకు వాళ్ళు పే చేయాల్సి వచ్చింది సార్ కానీ మనం లీవ్ దేవల్ల కొంచెం ఫ్రీగా ఉన్నాం తర్వాత ఆటోలు కూడా వాళ్ళు ఏదో మాట్లాడారు వాళ్ళతో పాటు ఏదైనా కొంచెం అక్కడ ప్లాన్ చేయండి నెక్స్ట్ టైం ఆపరకుండా ఇచ్చినారు కదా విచరాలు ఆ కాలంబరి వచ్చేంత వరకు అక్కడనే కొంతకాలం చెయ్యండి అప్పుడు మీరు చూస్తారు మీ కార్యాలయ వాళ్ళకి పార్ట్నర్స్ సపోర్ట్ లాగా ఉంటారు మీరు ఆత్మీయంగా ఊరిక ఒక్కసారి ఏమంటుంది నేర్చుకోవాలా పెంచుకొని తర్వాత అందరినీ కలుపుకోవడం అనేది కాదు కాని పనికి ఎవరికి ఏ అవకాశం అంటే చెప్తాము ఫీల్ ఫీల్ అంటే వస్తాను లేదంటే వెళ్ళిపోతా సార్ నాకు ఒకరి దగ్గర అందరికి కుదరని పని కదా అది అదే సార్ ఒకళ్ళ దగ్గర ఎవరన్నా ఒక సెక్రీ ఎన్ని సంవత్సరాల నుంచి కుదరకపోతే వేరే వాళ్ళకి మనం వాళ్ళని తర్చద్ది మళ్ళీ పని చేస్తాం సార్ అది మనం వెళ్ళిపోతుందా పని చేస్తాం సార్ నేనైనా ఇచ్చి ఏదైనా ఫీల్ అవుతాయి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడే ఫోన్ నెంబర్లు ఇక్కడ ఇద్దరు ఫోన్ నెంబర్లు మన రవీ గారు దగ్గర ఉన్నాయి సార్ తీసుకుని విని ఉంటే నేనే వెళ్ళిపోతాను సార్ వెళ్ళిపోయి ఒక రెండు రోజుల మూడు రోజులు ఉండే ప్లాన్ చేసుకొని ఇద్దరం అనుకోండి సార్ ఇద్దరు వన్ అంటే చక్కగా ఈయన స్పెండ్ చేయగలుగుతారు ఈయన బండి గారు ఇక్కడ ఇక్కడ దాంట్లో క్యూల్ పోయించుకొని ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యూల్ పోయితే మరి అవుతుంది కదా బండి ఎల్లు అవడానికి ప్రతి గ్రామాన్ని వీటిని విజిట్ చేయడానికి అందుకే కంఫర్ట్ అది కాకపోతే టాబ్లెట్లు తీసుకెళ్లాలా ఎట్లా ఏ టెక్ట్ చేయాలని మాత్రం ఆలోచించాలి ఒక నాలెడ్జ్ ఇంటర్వ్యూకి ఎందుకంటే అంత ప్రాంతం కదా అంత పైన ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయాలనేది ఆ నాలెడ్జ్ కూడా మేము ఇంపార్టెంట్ మనకు ఒక చిన్న బుక్లు ఇచ్చినీ వాళ్ళ వాళ్ళ శరీరంగా కూర్చొని వాళ్ళు చెప్పే సమస్యలను దృష్టిలో వస్తుంది ఎటువంటి మెడిసిన్స్ అంటే ఒక కింద డూప్లెట్ గా తయారు చేసుకుంటాం అందరం ఎప్పుడు మనం ఎవరు జనరల్ మెడిసిన్ ఏమైనా సార్ వీలుంటే సార్ ఈ లో కానీ అంటే టైమ్ ఫీమన్ కాదు కానీ ఏమైనా వీలుంటే స్టాండర్డ్ గా అక్కడికి వెళ్ళడానికి ఏదైనా ప్రికాషన్స్ కానీ ఒక ప్రభారం అవుతుంది ఎట్లా వెళ్ళాలి అనేది ఒక మన ఫిజికల్ గా ఉంటే రెండోది స్పిరిచువల్ గా మనం రెడీ అయితే వెళ్ళకు సార్ అవును రెండో కొంత మన దగ్గర రెడీగా సార్ మన ప్లాన్ మన దగ్గర ఉంది సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఉపయోగపడినా మనం ఏ రీతిగా వెళ్ళాలి ఎట్లా ఉండాలి ఏంటి అంటే ఉంటుంది కొంచెం మనం కూడా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది సార్ ఇప్పుడు కలిసి వెళ్ళినప్పుడు మెడిసిన్ తీసుకుని వెళ్లాం ఇప్పుడు నేను ఇండివిజువల్ అనుకోండి నేను ఒక్కడిని వెళ్తా ఎవరు తోడున్నా లేకపోయినా తోడు కోసం వెయిట్ చేస్తాను లేదంటే నేను ఒక్కడిని వెళ్ళిపోతాను నేను ఒక్క నెలలో వెళ్ళినప్పుడు ఎట్లా వెళ్ళాలి మెడిసిన్ తీసుకుని వెళ్ళాలా మెడిసిన్ కి క్లోత్ తీసుకుని వెళ్ళాలా ఆ లేకపోతే ఏదైనా ఊర్ని తినేమైనా తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడే రావాలా ఎట్లా కూడా ఒకసారి ప్లాన్ ఉంటాయి సార్ కొంత డిస్కషన్ పెడితే సజెషన్స్ అనేవి దీంట్లో అవసరం సార్ రెండు రోజుల షార్పన్ చేసాను సజెషన్స్ ఏమైనా ఉంటే అడిగి దైవికంగానే ముందుకెళ్ళాం సార్ అంతే సో అదన ఇప్పుడైతే అలాంటి చిన్న ప్రార్థన తీసుకున్నాం సార్ పరిశుద్ధ పరిశుద్ధుల ప్రేమ కలిగిన అయినా జీవం కలిగినయన జీవాధిపతి చూసిన దేవుడివి గొప్ప దేవుడి మాట్లాడే దేవుడివి తండ్రి అది నీకు ఎంతో వందనాలు ప్రభా ప్రభా ఎదుగునైనా చూచిన దేవుడు అని అయ్యా ప్రణాళిక ప్రకారం మమ్మల్ని ప్రభా నిలబెట్టుకుంటున్న దేవుడు అని మూడు రోజులు జరిగినటువంటి ఆరోగ్యంలో అయ్యా రుచి పరుచుకున్నందుకు నీకు ఎంతో జ్ఞానము మా ఆలోచనలు మా తలంపులు కలికి ప్రభా కేవలం మీ చుట్టుప్రకారం జరగడానికి నడిపించడానికి మీరు చూపించారు అయ్యా మీకు ఎంతో వందనాలు ప్రభా అదే విధంగా ప్రభా ఎనిగనైనా ప్రార్థులకు ఆ ఏరియాలో ప్రభా ఏ ప్రాంతంలో మేము అడుగు పెట్టాము ఆ ప్రాంతంలో ప్రభా గొప్ప కార్యాన్ని మీరు చేయండి మీరు నడిపించండి ప్రభావితి విత్తిరాగ ప్రభావ విత్తనాన్ని నీరు పోసి చలించేవాడివి పెంచేవాడివి నీ పోయి తండ్రి అయ్యా మీరు వాటిని ఆయా ఫలపరితంగా మార్చమని ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి సా తన వాటిని ఎత్తుకుపోకుండా కొంత ప్రభా బలంగా మీరు అంతకట్ట చేయమని ప్రార్థన చేయొచ్చున్నాం ప్రభా కాలన్నారు కేవలం ప్రభా మీ గ్రామం ద్వారా మేము ఆ ఈ కార్యక్రమాలు చేయవచ్చుండగా ప్రభా అ సంబంధించిన ఆశీర్వదాన్ని ప్రభావం మీరే ఇవ్వాలి తండ్రి కాబట్టి ప్రభా ఆ విధంగా ప్రార్థన చేయొచ్చు సహాయకులుగా ఉండండి తండ్రి ని చెట్టు అయితే సారి తండ్రి మరి ఈసారి ఒక్కరిగానే వెళ్ళడానికి ఆయా ఆలోచన కలిగి ఉండగా భారం కలిగి ఉండగా అయా ఈ భారాన్ని ప్రభావిత ప్రభా నాకెవరితో లేకపోయినా మీ సహాయం దయచేసి మీ తోడు నడిపించి ఆ ప్రాంతాల్లో స్వార్థ అందని ప్రాంతాల్లో స్వార్థ అందజేయడానికి ప్రభావిధమైనటువంటి వ్యూహంతో స్ట్రాటజీతో ముందుకు వెళ్లాలో ఆ జ్ఞానాన్ని కూడా ఇచ్చి ముందు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ రోజుల్లో చాలా మంది ఏమైనా సార్ ప్రభావి ఉద్యోగాలు లేక ఉద్యోగం చేసే వాళ్ళకి సఫీషియన్ సాలరీస్ లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు ప్రభా ఈ చిత్రమైతే వారిందరినీ ప్రభా ఒకసారి వారికి ప్రభా ఏ అవసరం ఆ అవసరం తీర్చుకుని ప్రార్థన అయా ఈ వైరస్ కూడా ప్రభా అంతవరకు తగ్గించడానికి ఎంతో వందనాలు కేవలం పూర్వకంగానే జరిగిందని నమ్ముతున్నాం ఇంకా నువ్వు ఇంకేదైనా సరే ప్రభావం లోపాలు ఉంటే వాటిని సరి చేసి క్షమించి ప్రభావిత సమయాన్ని మాకు అనుగ్రహించి ప్రభా ఈ సమయంలో ప్రభా నిశ్వాసను అందించడానికి చూపించమని ఆ విధంగా మంచి పాత్రలుగాను కనుముట్లుగా మమ్మల్ని వాడుకోమని ప్రభా మరి మూడు రోజుల్లో నాతో పాటు ఉన్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను హస్తాలకు అప్పచెప్తూ మరి ఇంకో ఎక్కువగా వారందరినీ మీరు మీ ఆత్మతో నింపి అూతన శక్తి నూతన బలంతో నింపి ముందు ఇంకా బాగా బలముగా వాడుకోమని ఈ మనల్లన్నీ మీరు రాజ్యాంగం చేర్చుకుని ప్రతిఫలం తెచ్చేమని ఏ సైజీ అడిగి వేడుకుని ప్రార్థించిన్నాం ప్రార్థన చేస్తాను చట్టవర్తి పక్షుల మీకు వదనాలైన ఇస్రాయల్ కంట్రీకి మీ చేస్తే తెలుస్తాయ్య ప్రభావం దిన్నమంటే మీ సాంక్షలు నడిపించామని నేను ప్రార్థిస్తున్నాను మీరు మాట్లాడారు అవున త్వరగా కన్నీడతో దిప్పిన దాన్ని మీరు సంతోషంగా ఫలాన్ని మాట్లాడగలుస్తాం వాటి మీరు సంతోషంతో మోసం ఇస్తామన్నారు తర్వాత రాజకీయ ప్రాంతాల గురించి ఇంతగా ఎంతగానే స్వామి వారి బాధిలో ఎక్కువ తర్వాత కానీ నేను మీరు కాదు ఏం కాదు మేము ఏ రిపోతే మనకి సహాయం కావాలని కాదు మీరు మాలో ఉండి వాళ్ళని అనుభవించినారు నేను చేసిన ప్రతి ప్రాధాన్యత విజ్ఞానించినారు ప్రతి అనారోగ్యాన్ని ప్రతి చెప్తారు మేము ఎక్కడ అరిగితే చూపటి శక్తులు కటాకంచైపోయినాయి కదా అది పరిగెత్తిపోయినట్ల ఆయన మనుషులు స్వీకరించినారు ఏ వంతుకరించారో వాళ్లే స్వీకరించినారు ఎవరు వద్దన్నారో వాళ్ళే మెడిసిన్ తీసుకున్నారు అది నేను కల్లారీసిన కాబట్టి మిమ్మల్ని చూపించేలా గ్రామస్తులు అక్కడ మీద కార్యం దేశాన్ని కాపడమంత ఆర్థిస్తున్నాం తెలియడమే జరగని దేశం ప్రభుత్వ మరి ఏం చేస్తారో వాళ్ళు తెలియదు క్షమించమంటే ఆర్థిస్తున్నాం తండ్రి నిబడన్నీ వాళ్ళు హింసిస్తున్నారు తెలియక హింసిస్తున్నారు కాబట్టి వాళ్ళని క్షమించమంటే ఆర్థిస్తున్నాం నేను ఒక బొత్తే దియని పిల్లలది కాల్చినప్పుడు అందులోంచి కొన్ని వేల మంది పుట్టుకొని వస్తారు వాటిని చదివిస్తున్నాను అవును ప్రవ ఎక్కడ మరణించిన తర్వాత కొత్త కావులు మరణించినంత మొత్తం విస్తరించింది ప్రభా ఒక్క దేవదనం చనిపోతే ఆ దేశం మొట్టం మారిపో తెలుస్తాగా ఆ రక్తం అక్కడ పడిన కూడా నేల దోషిస్తారు మీరు ఏదైనా దీనికి నేర్పించారు నేను ప్రభా ఆ రక్తకు బొత్తు ఎంతగానో వేధించింది అందుకు మీరు అక్కడికి అడ్డు కలిగేస్తున్నారు చూపించి మొత్తం వచ్చిన ప్రభావం సంధన ఆచరించండి వాళ్ళని ఔషధాత్మకం దాన్ని చేస్తాను మళ్ళీ వాక్య పరిపాలన వారికి ఈ యొక్క పక్షాత్మక జీవితం చాలా ఉత్తమ ఆత్మ వల్లైన కడిగం అన్నది రాష్ట్ర పట్టిక కేవలం కడుగం అంటే సరిపోదండి పెద్ద వాక్య పరిపాలి చేసిన పక్షాత్మ లేకుండా ఎదుటి కావాలి పోగా కాబట్టి ఆత్మ వల్లైన కడిగం ధరించుకొని పోలాగ్యం రూపావర్లు కలిగి అందరూ వచ్చి జాగ్రత్త సహకారాన్ని మనుషులకి క్షేమం కలగ రూపాయలు అవసరమని మీరు మనిషికిచ్చిన మనిషి మామూలు మనిషికి మనిషిలాగా తయారు చేయమని సాధిస్తాం మాంసా బొండేమని సాధిస్తున్నాం అవును నేను దీని మనస్తానే కలిగించండి కనిపిస్తుంది ప్రతి క్రమకి తగిన పెద్ద ఫలం మీరు ఇస్తారు ఆ రైతులు క్రమ పడుతున్నాం దానికి మీరు పది ఫలం ఇచ్చిందే మా కాలంలో లాక్డౌన్ లో మేము నేర్చుకున్నాం కనీటి ఊహించని విధానంగా అద్దె కాలుస్తాను మా లైఫ్ లెక్క మేము ఎప్పుడైనా కానీ స్టార్ట్ చేస్తామని అవును కరెంతో ప్రొఫెషనల్ లెవెల్ కి మీరు దాన్ని తీసుకొచ్చిన స్టార్టింగ్ లో ఆటలున్నా ప్రొఫెషనల్ గ్రేడ్ తయారు ఎవరి నుంచి మీరు దొంగలించకుండా ఎలా కట్టుకొని వాటిని వాడుతున్నాం ప్రొఫెషనల్ గ్రేడ్ వాటి తర్వాత సమయాన్ని డబ్బుని వృధా కానియకుండా ఇక్కడ పెరుమలు ఏ ఒక్కరంగా వాటిని మార్చడం దాని పరిగిన ఫలము మీరు పది నమ్మకం పలు తెచ్చిపెట్టాము తండ్రి వాటిని మీ కళ్ళ మీద తీసుకుని వస్తాం అటువంటి సౌలభన కల్పించండి ఇప్పుడు ఎంత నాటించండి మేము కాంప్రమైజ్ కాకుండా నిరోధించి మళ్ళీ ఎక్కువ భారం మట్టించినారు మేము పైన ప్రతి ప్రాంతంలో ప్రతి వ్యక్తి గురించి ఈ రోజు మా ప్రేయర్లు ఎక్కువ ధన పెట్టినా జాబితా చేసుకుంటున్నాం ఆ ప్రేయర్ ఇంకా ఒక గంట ప్రతి ఎక్కువ అవుతుంది ఆ ప్రతి మీరు మట్టించినారు ఒక దినం తర్వాత పన్నెండు గంటలు తయారు చేయమని ప్రారంభిస్తున్నాం మరికొన్ని కొంతకాలానికి ఇరవై నాలుగు గంటలు మేము ప్రాంతంలో ఉండే మనం నడిపించమని త్యాపిస్తున్నారు అటువంటి బిడ్డలని తయారు చేసి అయితే ఆత్మీయ ప్రపంచాన్ని అడుగు పెట్టాలా కీకటి శక్తులను పోరాడాల వాటిని గద్దించాలా మనుషులకు విడల కల్పించాలా పళ్ళక పెద్ద చూడాలా దేవతలకు సంభాషించాలా పురాతనమైన దేవుడి భక్తులతో సంభాషించాలా అటువంటి జ్ఞానాన్ని అటువంటి అనుభవాలని మాకందరికి కనుగ్రహించి మీరు ఏ మహిమనందనం ఏ శ్రీకృష్ణిస్తున్నాను తండ్రి మన తండ్రి దేవులు వేసు ఉభయ సమాధానము మనకును సకల పరిశుద్ధులకు ముఖ్యంగా ఆ కొండ ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో దేశిస్తున్న ప్రజలకు ఇప్పటికీ సలహకారం తోడైంది